దేవుని సేవకు పూనుకున్నాడు అంటే దేవుడు అంటూ దర్శించి మరి తన బిడ్డలు ఏ విధంగా ఉంటున్నారో ఇర్మియా ప్రభక్తతోని మాట్లా భక్తుంతోని మాట్లాడుతా ఉన్నాడు అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఒక మాటతోని మరి ఇర్మియాకు ప్రత్యక్షమైన అంట దేవుడు ఎట్లా అయినట్టే తనకి ప్రత్యక్షమైన అంటే దేవుడికి ప్రార్థన దగ్గర దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు కదా మనం దేవుడికి ఎంత దగ్గరగా ఉంటే దేవుడు మనకి సావాసం మన దేవుడు ప్రత్యక్షమైత అయితే ఇర్మియాకు ఇక్కడ ప్రత్యక్షం ప్రత్యక్షమై వాకుతోని వినిపిస్తుంది ఎలా వినిపిస్తుందంట వాకుతేర వినిపిస్తుంది అంటే ఎట్లొస్తుందంటే వాకు వస్తుందంట స్వరము వినిపిస్తుంది ఏమని నీవు లేచి కుమ్మారింటికి పో ఎక్కడ బొమ్మ అంటుండు కుమ్మారింటికి బొమ్మంటుండు ఎవరిని ఇరిమియా పోయి అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తును ఏమంటున్నాడు కుమ్మరింటికి పో నా మాటలు నీకు తెలియజేస్తా దేవుడు ఏమంటున్నాడు కుమ్మరింటికి పోతే నా మాటను తెలియజేస్తా అందుకే దేవుడు కొన్ని మాటలకి తెలుసుకోవాలంటే కొన్ని పనులు మనం చెయ్యాలి మనకప్పుడు దేవుడు కావక మనకు అర్థమవుతాయి అయితే నేను కుమ్మరింటికి అక్కడ నా మాట నీకు తెలియజేస్తును నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు తనే సారి మీద పని చేస్తుండను ఏం చేస్తున్నాడంట కుమ్మరి కుమ్మారి ఇంటికి పో అక్కడ ఏం చేస్తుండడు సారేస పని చేస్తున్నాడంట సారి మీద పని చే కుమ్మరి జిగటో మట్టితో చేకుండా వాళ్ళ చేతిలో విడిపోగా చిగటను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి యొక్క కుండను చేసను దేవుడు ఇక్కడ సారె కుమ్మరింటికి కుమ్మన్నాడు కుమ్మారింటికి వెళితే కుమ్మరి వాడు ఏం చేస్తు పని చేస్తుండ్రు సె పడి మీద పని చేస్తుండగా కుమ్మరి జిగటమ్మను తో ఏం చేస్తుంట కుండను తయారు చేస్తా ఉన్నాడు అంట తయారు చేస్తా ఉంటే విడిపోయిందంట అది విచ్చుకపోయింది మొత్తము పగిలిపోయింది అది చేతికి రాలే దాని ఏం చేసిండు మళ్ళీ మళ్ళీ దాన్ని సరిగా మెత్తగా పిసికి దాంట్లో ఉన్నదంతా తీసివేసి దాని మళ్ళా ఒక సరి అయిన పాత్రగా చేసిందంట ఇక్కడ ఏమంటున్నాడు కుమ్మరి జిగటమ్మను తో చే కుండ చేతిని విడిపోగా ఆ జిగటమ్మను మరలా తీసుకొని ఏం చేస్తున్నాడంటే కుమ్మరివాడు తనకు యుక్తమైనట్టుగా మంచిగా కదా ఏం చేస్తుంటే యుక్తమైనట్టుగా దానితో మరి కుండను చేసిందంట కదా దేవుడు ఒక కుండని తయారు చేస్తా ఉంటే అది పోతుంది కదా కుమ్మార్ వాడు చేసిన ఎవరు చేసినా మనం కూడా కొన్ని విషయాలలో మనం దేవుడు ఏం చేస్తున్నాడు ఒక మనిషిని తయారు చేస్తాడు దేవుడు ఒక ఆత్మీయులకు దేవుడి సన్నిధికి నడిపిస్తా ఉంటాడు కానీ కొన్ని కలతల వల్ల ఆ కుండ ఏమైపోతుంది సమస్యల వల్ల చిక్కుల వల్ల ఇరుకుల వల్ల ఏమైపోతుంది దేవునికి దూరం దూరం అయిపోయిన దేవుడు ఏమంటున్నాడు ఇంకా దాంట్లో కొన్ని కలుషితము మనలోని పాపము తీసివేయాల ఇక్కడ కుండ కూడా మరి ఎందుకు మిచ్చకపోతే సరిగా నానకుండ అంత ఏదైనా ఉన్నా కూడా కొంచెం రంధ్రమున్న మనం కుండను ముట్టుకుంటామా ముట్టుకోలేం దాని కొంచెం బాగాలేకున్నా చే బాగా లేకపోయినా కూడా దాన్ని మనం ఏమి చేయలేం అదే విధంగా కుమ్మరివాడు కూడా పని చేస్తుండే చేతిలో పోయిందంట అదే దేవుడు ఇప్పుడు సాదృశము అక్కడ చూపిస్తుండ్రు ఆ కుమ్మారింటికి పోతేనే అక్కడ సమస్య మరి నీకు అర్థమవుతుంది మనిషి జీవితం కూడా దేవుడు అలాగనే తయారు చేసినాడంట మట్టి కుండలాగా మనము దేవుడు తను యుక్తమైనట్టుగా మనం కూడా తయారు చేసుకుంటున్నాడంట మరి దేవునికి యుక్తంగా ఉండాలా ఒక ఇప్పుడు దేవుని చేతులు మనం దిచ్చకపోయినా ఉంటే బాగుంటారా ఉండదు దేవునికి యుక్తమైనట్టుగా పని చేస్తూ ఉండాలా అంటే దేవుడికి దగ్గరగా జీవించి ఉండాలా మనలో ఏది కూడా ఉండదు మనిషికి ఇప్పుడు మనము దేవుని ఆశ్రయించిన వాళ్ళం దేవుణ్ణి తెలుసుకున్నాం దేవుళ్ళ ఏది కూడా మనము తప్పిపోనిక ఇది లేదు దేవుడు అదే అంటున్నాడు కుంభరింటికి పోతే సమస్య అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతున్నది అనేది తెలిస్తే ఆ కుంభరింటి వాడి దగ్గర ఏం వేస్తుందట కింద సారైన మట్టి కొయిందట బల్లంగా తీసుకుని యుక్తమైన పాత్రగా తయారు చేస్తుంది మనిషిని కూడా దేవుడు ఆది కాదికి నుంచి దేవుడు మనం ఏం చేసినా ఒక మట్టగా చేసి మనకు జీవవాయును కోసలు ఎముకలు కండ్లు అన్ని దాన్ని యుక్తమైనట్టుగా చేసుకున్నాడు దాని ఇష్టమైన ిడ్గా చేసుకున్నాడు ఇది ఎవరి స్వరూ బొమ్మ దేవుని స్వరూ బొమ్మ ఇప్పుడు దేవుడు ఎట్లున్నట్టు మనలాగనే ఉన్నాడు దీని ఏం చేసే పాడు చేసుకుందామా బాగుండేది దేవుని స్వరూపము దేవుడు మన ఎంతో ఇష్టంగా ప్రేమించి తన అస్తాలతోని చేసుకున్నాడంట ఈ లోకాన్ని ప్రతి కూడా తను వాకు చేత కలగ చేసి ఆకాశ అణి చెట్లు అన్ని కాని మనిషిని చాలా ప్రేమతో చేసుకున్నాడంటే ఒక నరుణ్ణి ఎంతో ప్రేమించిండ బైబిల్ ఆది ఖాండంలో ఉంటది మరి అంత ఇష్టమైన మనిషిని మనం దేవునికి ఎట్లా ఉండాలా తగ్గ ప్రేమగా జీవించాలా ఇంకొక మాట చెప్తా యోహాన్ సువార్త పదిహేను అధ్యాయం యోహన్ సువార్త పదిహేను అధ్యాయం మొదటి వచ్చాయ నేను నిజమైన ద్రాక్ష పని నా తండ్రి సహాయకుడు నాలో ఏమంటే పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారదేయును పలించు ప్రతి తీగను పలించు ప్రతి తీగను ఎక్కువగా పలింపాలని మరి ఎక్కువగా పదింపవలనని పనికిరాని తీగను దానిలోని పనికిరాని తీగను తీసివేయను దేవుడు ఏమంటుడు నేను నిజమైన ద్రాక్షావళిని ఇంకా దేవుడు ఏమంటే నిజమైన అంటే అబద్ధం కూడా ఉన్నది లోకంలో దేవుడు నిజమైన నేనే ద్రాక్షి అంటున్నాడు దేవుడు కాని లోకంలో అబద్ధం కూడా ఉన్నదని అనుకోవాలా అయితే నేను నిజమైన ద్రాక్షణిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలింపని బతి తీగను ఆయన ఏం చేస్తాడంటే దేవుడు ఏమంటున్నాడంటే వ్యవసాయకుడు కాబట్టి నాలో పలిం పని పలింపుని తీగని ఏం చేస్తాడు అంటే దేవుడు తీసివేస్తా అంటాడు ఫలించాలా మనము తెలుసుకున్నాం కదా ఫలించాలా దేవుడు నా యుక్తంగా చేసుకున్నాడు దాని చిత్తం ఏంటి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ప్రతిదినము దేవుని దగ్గర మనము సావాసం కలిగి దేవుని అడుగుతే ప్రతి ఒక్క వాక్యం చదువుతూ రోజు ఉంటే దేవుడు స్వరా అని ఇన్మయాకు ఈ రోజు మనకు ఆయన వాకు స్వరము వినిపిస్తది అయితే దేవుడు ఏమంటే పలించమంటున్నాడు ఒక తీగలాగా ఫలించమంటుండు ఇప్పుడు మనం ఎన్నో చెట్లు కదా నిర్ధనాలు వేసుకుంటా ఏమైపోతాయి ఎక్కడెక్కడో తీగలు తీగలు అయిపోతాయి ఎక్కడెక్కడో ఇప్పుడు ఎన్నో తీగలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ తీగ వేస్తారు అక్కడ ఒక తీగ అది కరెంట్ పేరు కూడా తీగ జుట్టుకుని వెళ్లిపోతానే ఉంటుంది దాని పని ఫలిస్తానే ఉంటది కాదా దేవుడు కూడా ఆ తీగలాగా మనను కూడా పెట్టిండు మన ఫలించాలి అవుతా చెట్లే పలించినప్పుడు మన నోటి వాకు చెత్తనవి ఫలించినవి మనం మనం ఇట్లా చేసుకుంటా ప్రేమతోనే చేసుకున్నాడు మనం ఫలించాలా దా ఫలించాలా ప్రేమతోని ఫలించాలా ఫలిస్తా ఉంటే దేవుడిని ఎదుగ చేస్తా ఉంటాడు ఎంత ఎదగజేస్తాడు అంటే ఈ లోకానికంతా నిన్ను మొత్తం తీగలు తీగ తీగలు నీ దగ్గరకు ఎంతో వస్తారు నీకు అలా అట్లా దేవుడు అభివృద్దికి యుక్తంగా చేసిన బిడ్డలు అలా తీగలాగా ఫలించాలా అయితే దేవుడు ఏమంటున్నాడు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపాలని దాన్ని పనికి రానివన్నీ ఏం చేస్తాడంటే పారవేస్తా అంటున్నాడు నేను మీతో చెప్పిన మాటలన్నింటినీ మీరు ఎప్పుడు పవిత్రులై ఉన్నారు దేవుడు నాయందు నిలిచి యుండు మీయందు నేను దేవుడు ఏమంటాడు మీరు నాయందు నిల్చుండీ మీయందు నిలిచి ఉంటా ఎప్పుడు ఆయన ఎందు మనం నిల్చుండాలా ప్రతి రోజు ప్రతి దినము ప్రతి సమయం ప్రతి గంటకైనా ప్రతి నిమిషానికైనా ఆయన కనిపెట్టుకుంటూ చూసుకుంటూ కనిపెడితే ఆయన ఎందు దేవుడు నీ ఎందు ఉంటా అంటున్నాడు ఈ రోజు దేవుడు నీ ఎందు ఉంటా అంటుండ్రు మరి ఆయన ఫలించాలా ఆయన ఎందు ఉండాలా మనకి ఎన్నో బాధలున్నాయి ఎన్నో కష్టాలున్నాయి ఎక్కడ చెప్పుకుంటూ మనుషులు చెప్తే తీర్స్తారా తీర్చారు ఎవరు చెప్పుకోవాలా నిజమైన రక్షకుడికి చెప్పుకోవాలా దేవుడికి కదా నిజమైన దేవుడికి చెప్పుకుంటే దేవుడు ఏం చేస్తా అంటుండో ప్రతి ఒక్క సమస్య మీ అందు నేను ఉండి మీకన్ని నెరవేరుస్తా అంటుం మరి ఆయన మాటకు మనము లోబడాలా దేవుడు ఇంకేమంటున్నాడు దేవుడు నాయందు నిలిచి ఉండు మీ అందు నేను నిలిచిందును దేవుడు ఇంకేమంటున్నాడు ఐదో వచనంలో ఏమంటుండ తీగలు మీరు దేవుడు చెట్ అంట తీగలుగా మనము నాటబడ్డం కాబట్టి దేవుణ్ణి మనం ఎప్పుడు నాటబడ్డం దేవుణ్ణి స్వీకరించడం విశ్వాసంతో ఆయన రక్తంతో మనకు అడగబడ్డం ఎస్పీనామో బ్యాప్టిజం పొందుకొని ఆయన బిడ్డగా మనము నాటబడ్డం నాటప్పుడు మనం మన మన తీగమనిప్పుడు దేవుణ్ణి నాటబడ్డం ఫలించాలా అందుకే దేవుడు ఏమంటుడు ఐదవ వచనంలా అంటే ద్రాక్షళిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలుచియుండునో నేను వాన ఎందు నిలుచుడు వాడు ఎడంట బహువా అంటుండ ఎట్లా ఆయన ఎందు ఉంటే ఈ లోకంలో ఫలిస్తావా దేవుని ఎందు ఫలించాలా ని దేవుడు అన్నిట్లో నీకు ప్రతి ఒక్క దాంట్లో తోడ ఉంటాడు కానీ సమస్య వస్తుంది ప్రతి కష్టం వస్తుంది ప్రతి శ్రమ చెప్పలేని బాధ వస్తుంది కానీ ఆయన ఎందు నిలిచి ఉండాలా బహువ బలిస్తావు అన్ని వస్తాయి కానీ బహువ కానీ ఎప్పుడు ఆయన ఎందు నిలిచి దేవుని ఎందు నిలుచుంటా అంటుంది భయపడదామా భయపడద్దు శ్రమ రయ్య ప్రతి దేవుని చూసుకుంటూ మనము పరిగెత్తాలా దేవుని చూసుకుంటూ మనము అన్నిట్లో సాక్షిగా జీవించాలా చాలా మంది శ్రమ వస్తే దేవుని పక్కన తీసేస్తారు కాదు నిత్యము దేవుడు ఫలించే నిజంగానే ద్రాక్ష నేనే అంటున్నాడు మరి ఆయన గురించి మనము సాక్షిగా జీవించినప్పుడు నిజంగానూ ఫలిస్తాం నేను కూడా హిందుసే నేనేం క్రిస్టియన్స్ కాదు నేను కూడా హిందూసే కానీ చాలా మేము విగ్రహానికి వచ్చినం కానీ అక్కడ నుంచి అన్ని కూడా దేవుడు తప్పించిండు కానీ ఎప్పుడైతే దేవుని సంగతికి వెళ్లినామో దేవుడు బాగా మమ్మల్ని సేవలో వాడుకుంటే దేవుని అభిషేకం పొందుకున్నాం దేవుని వారా అనుభవాలు అన్ని ఇచ్చింది దేవుడు నోరు తెరిచినా బాగా అడిగిన దేవుని సన్నిధిలో చిన్నగా ఉన్నప్పుడే నేను అడిగిన అప్పుడు చర్చకి వెళ్ళా కానీ మా అమ్మ వాళ్ళు ఎంత తిట్టినా కొట్టినా నేను గట్టిగా పట్టుకున్నా కానీ మా అమ్మ కొట్టి కొట్టి కూడా రక్షింపబడ్డది మా అమ్మ కూడా రక్షింపబడ్డది కొట్టి ఇన్ని తిట్టింది నేను మా అక్క మంచిగా ప్రార్థనలో ఎదిగిన కూడా చర్చ నడిపిస్తుంది వరంగల్లో కానీ ఇక్కడ నేను కూడా సేవలో మాడబెట చిన్న ఉన్నప్పటి నుంచి దేవుని సందే మాకు పెళ్లి కూడా అయినాయి ఎందుకో దేవుని అందుకు నేను నిలచోడ్నా కానీ ఎప్పుడు సమస్యకు భయపడలేదు శోధనలో వచ్చినాయి కానీ మా అమ్మ మోక్షంలాకెళ్ళిపోయింది మామ చనిపోయింది కానీ దేవుడి మమ్మల్ని వదిలిపెట్టినా వదిలిపెట్లే బహుగా ఫలించే దేవుడు తయారు చేసి నీరోజు మిమ్మల్ని చేయడా ప్రతి ఒక్క సమస్య ఎంత బాధల కష్టాలు వచ్చినా నేను దేవుణ్ణి వదిలిపెట్టరు దేవునికి సాక్ష్యం నిలబడాలా దేవుడు నా కోసం మరణిచ్చిండు నా కోసం బలి అయిండు దేవుడు రక్తం కార్చి బలి అయినాకు మోక్షాన్ని ఇచ్చిండు దేవుడు మన మంతలో పశుధాత్మను పెట్టిండు అవన్నీ పొందుకున్న దేవుని దగ్గర దేవుడు నాకు విజయాన్ని ఇచ్చిండు ముందుకు నడిపించిండు ఏదానికైనా దేవుడో మనం ఎప్పుడైతే మనుషులు అనుకుని ముందుకు వెళ్తాం ప్రతి ఒక్క కార్యాన్ని మన జీవితంలో చూస్తాం ఎప్పుడైతే మన నిరాశ అయిపోతామో భయపడతామో సైతాన్ వచ్చేస్తుంది ఎప్పుడు మనము భయపడదు రుంగదు ముందడిగా అయ్యాలి ఏసునామా దేవుడు మనలో ఉన్నాడు ఎందుకు దేవుడు ఇది ఎవరి స్వరూపము దేవుని స్వరూపము మన దేవుని పట్టుకోండి పోతే మనకు విజయం రాదా వస్తుంది మన హృదయంలో ఉంది హృదయం లేక దేవుని తీసి సైతాన్ వస్తాడు కాని దేవుణ్ణి ఎప్పుడైతే నింపుకొని మనం ఆయన నామంలో పోతామో ప్రతి దేవుడు ఫలించే తీగగా నిన్ను తయారు చేస్తాడు నువ్వు ఫలిస్తావు ఇతరులకు నీళ్ళ నుంచి నాటబడి కూడా పనిస్తారు దేవునికి మనం ఎట్లుంటా యుక్తంగా తయారైస్తాం రోహన్ స్వరక పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో అధ్యాయం పదిహేడో వర్షం లోకము ఆయనను ఏం చేస్తుంటా చూడదు రుసావు చూడవా మనం చూడాలా ఎసు వైపు మనం పనిచే తీయగలం పనిచేయకుండా ఉన్నామ్మా పనిచలేకుండా ఏమి కదా మనం లోకాన్ని ఏం చేస్తా చూసారా చూడదు లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు ఎరిగిందా చూడదు దేవుని ఎప్పుడు కూడా చూడదు ఎరగదు దూషిస్తది అవమానం ఎందుకు నిజం కదా నిజం ఎట్లాంటిది నిప్పు నిజం ఎట్లుంటది నిప్పు లాంటిది ఇంకా దేవుడు ఏమంటున్నారు లోకం ఆయనను ఎరగదు ఆయన చూడదు ఆయన ఎరగదు కనుక ఆయనను పొందనే మీరు ఆయనను ఎరుగుతు ఆయన మీతో కూడా మీ ఇంట్లో నివసిస్తాను నివసిస్తా అంటే మనం ఎక్కింత పంచతీయలా ఉండాలి లోకం ఏమని అనుకోండి దూచిస్తుంది అవమానం కానీ దేవుడు మీ ఇంట్లో నివసిస్తా అంటుంది హృదయాలలో నివసిస్తా అంటాడు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నామం అంటే ఉంటా అన్నాడు కదా దేవుడు మీ మధ్యలో ఉన్నాడని ఎక్కువ ఉన్నాడు అందుకనే మనం విశ్వసించాలా దేవుడు మన మధ్యలో ఉన్నాడు కానీ లోకం ఎరగదు కానీ మనం ఏం చేస్తున్నాం విశ్వసించినప్పుడు దేవుడు మన మధ్యలో మన ఇంట్లో మన పిల్లల మధ్యలో మన కుటుంబాల మధ్యలో నివసిస్తా అంటున్నాడు ఆ లోకం ఆయనను ఆయనను చూడదు ఆయన ఎరగదు ఆయన గనుక ఆయనను కొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించింది మీలో ఉంటాడంట నేను మీలో ఉంటా అంటే మీరు ఎలా కొడతారా అయ్యి తీసుకోము నీ వాకి ఎలా పడతాడు నీ కడపకానే ఒక దిక్కు సైతాన్ ఉంటుంది అది ఒక దిగ్దే ఉంటాడు ఏది కావాలా మీకు ఆశీర్వాదం కావాలా నా శాపం కావాలి ఉంటది ఎప్పుడు ఎందుకో దేవుని బిడ్డల మధ్యనే అనే కూర్చుంటారు కడపక్కానే ఎప్పుడు వద్దంటావో అప్పుడు సైతాన్ వచ్చేస్తాయి లోపల అందుకే అది ఎప్పుడు వచ్చే ఆశీర్వాదము అక్కడ నుంచి దేవుడు దేవుడు ఎప్పుడు తలుపు తెలుస్తారా నా బిడ్డలు ఎప్పుడు తెరపిస్తాను వీళ్ళు ఎప్పుడు పోతానా ఎప్పుడు ఎప్పుడు హృదయాన్ని చూస్తూ ఉంటాడంట దేవుడు అంటూ మీలో నివసిస్తా అంటూ మీతోనే మీలోనే నివసిస్తా అంటూ నివసిస్తా అంటాడు ఇంత గొప్ప దేవుడు మనకు దొరుకుతాడా కానీ ఎప్పుడైతే మోకారించి ప్రార్థన చేసినామనుకో గొప్ప విజయాన్ని నువ్వు చూడగలుగుతావు ప్రతి ఒక్క దాంట్లో ఈ రోజు మనసులు అనుకోవాలా అది నెరవేరుతుంది ఎట్లా ప్రార్థన పూర్వకంగా ఎప్పుడు వాక్యం చదువు ఉండాలా నేనెప్పుడు కూడా నాకు బైబుల్ అంటే తెలియదు ఇదంతా బైబుల్ అస్సలు తెలియదు అయితే దేవుడి కూర్చొని నువ్వు నేను నా ఫ్రెండ్స్ అంతా కూర్చొని చిన్నగా ఉన్నప్పటి నుంచి బాగా ప్రార్థించ ప్రార్థించేవుని శక్తి పొందుకున్నా దేవుడి భాషలో పొందుకున్నా అప్పుడు నాకు వాక్యం ఒక్కొక్కటి చదువుతుంటే సందకు అర్థం అవుతుంది కానీ రోజు మూడు అధ్యాయం చదువుతాం మూడు అధ్యాయులు వచనాల చదువుతాం బాగా వర్షం చేస్తా లియాల బాగా చేసినప్పుడు దేవుడు నాకు ఆత్మ ఇప్పుడు వస్తుంది ప్రార్థన చేసుకునే వచ్చిన దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు నీకు వాక్యాలు అని అప్పుడు వాక్యం చదువుతుంటే ఎక్కడున్నాడు దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈ మధ్య వాక్యమే దేవుడు దేవుడే వాక్యం వాక్యమే దేవుడు మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు మన మధ్య నా నోట్ దేవులా ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు నేను మాట్లాడుదా ఇప్పుడు మాట నీకొస్తూ నాకు నాకు వర్తిస్తే కదా దేవుడు మీకు మీతో మాట్లాడుతూ నాతో మాట్లాడుతున్నాడు అందుకే దేవుడు వాక్యం ఇప్పుడు ప్రతి దిన పొద్దున్న లేచిన కొంచెం రాత్రి వరకు ఎవరికి ఏ సమయం దొరికినా మూడు అధ్యాయాలు చదవాలా గ్రహించాలా ఇంకా అధ్యాయం అయినా సరే దాని మనసు దేవుని అడగల అనుగ్రహిస్తాడు మన దేవుడు ఎప్పుడు శక్తి పలుకుతాడు ఎప్పుడైతే నువ్వు వర్షం చేస్తావో అలడియను పలుకుతావో దేవుని మాటలు పాడతావో కదా దేవుడు శక్తుల మధ్యలో ఆశని దేవుడు మీ మధ్యలో ఉంటాడు మీ ఇంట్లో దుష్ట శక్తులు వస్తదా రోగం పారిపోతుంది దయము పారిపోతుంది అందుకే దేవుణ్ణి ఎప్పుడైతే మనం యుక్తంగా చేసుకున్నాడు మన హృదయాలను దేవుడు ఎప్పుడు ప్రేమిస్తానే ఉంటాడు దివారాతి దానం నా బిడ్డలు ఎప్పుడు చూస్తున్న వాళ్ళని ఎప్పుడు ఎప్పుడు చూస్తానే ఉంటాను మనము మొనపెట్టి సమోసాలు కొద్దంతా పని చేసి అలసిపోతాయి దేవుడు అందుకే చేర్చుకోవాలి అయ్యి ఎప్పుడు గొర్రె పెడుతుందన్న బిడ్డాయో సమోసొస్తుందే వాళ్ళకు శోధన వస్తుంది కష్టం వస్తుంది దేవుడికి బాధ మన పట్ల దూతలకు లేదు మన పట్లనే ఎక్కువ దూతలు ఏం చేస్తుంటారు చూసిస్తుంటారు వాళ్ళ ప్రార్థాన వింటాడా దేవుడు వినాడంటే ఎప్పుడు నీ మీదనే ప్రేమ ఉంటదంట అయ్యో దేవుడు నా ప్రార్థన వింటాడు నేను దూతలు ఎప్పుడు దూతిస్తూనే ఉంటాడు కానీ దేవుడు నీ ప్రార్థనే వింటాడు ఎందుకంటే దూతలకన్నా విలువైనది నిన్నే ప్రేమించింది దేవుడు మనుషులనే కాని దేవుడికి ఇప్పుడు మనం ఎట్లా జీవించాలన్నారు అని మిత్రంగా చేసుకుండు కాబట్టి మనం ఎంతో ప్రేమ ఎందుకు మన కోసమే నేను ప్రాణం పెట్టిండు రక్తం కార్చిండు మన కోసం అంత గొప్ప త్యాగం దేవుడు మన పట్ల డా మరి ఆయన గురించి మనం మొర పెట్టాలా మేమందరము మన కుటుంబం మన సమస్యలకు బాధలకు అన్ని మోక్షం పోవాలా మనం అందరం నా దేవుడి చేరాలని దేవుడికి ఎంతో ఆశ అయ్యో నా బిడ్డలు వస్తారో మో నా బిడ్డలు వస్తారో మన సన్నిధికి దేవుడు ఆశ పడుతా ఉంటాడు కానీ మనం చోటు ఇయ్యము ప్రతి ఒక్కదానికి సమస్య ఆ సమస్యలు ఇవి పెట్టుకొని చూసుకుంటాం అర్థమైతయా ఆ బాధ లేకపోయింది మాట అర్థం కావు పథకటే పెట్టేశాను ఇక దేవుని బాధకి అవన్నీ బాధలు కాదు ఎప్పుడు దూరపోతాడు అయ్యో దేవుడు ఫలించామన్నా అయ్యో మీ అందరి నుంచి నాయకుడు దేవుడు ఉంటాన అయ్యో దేవుడు వాక్యమే దేవుడు అదే పౌకడే వాక్యమే తెలిసింది దేవుడు మన ఎందుకు ఉన్నప్పుడు దేవుడు మీ కదా దేవుడు ఉంటాడు కానీ ఎప్పుడైతే లోబడి తీస్తారో దేవుడు మేము భక్తిగా ఫలించి అభివృద్ధి కదా పదించి చేయగలగా తయారుస్తాడు అంటే ఎందులో దేవుళ్ళ మీరు కూడా మంచి దేవుకు తయారైపోతారు మీరు కూడా దేవుడు బలపడతారు మీ సమస్యలకు మీరే కొట్టి వేసుకుంటారు పోతే గత కొత్త దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఈ రోజు మీ ఇంటికి మీలో దేవుడు నివసిస్తా మరి దేవుడు ఈ రోజు మాట్లాడుతుంది మాట దేవుడు దీవించిన